తాను సేకరించిన విషయాన్ని కర్మంచో పంచుకున్నప్పుడే మనకు ఆనందం ఉంటుంది అలా పంచుకుంటూ పోతే పెంచుకుంటూ పోవటానికి ఆ తిరిగి ఆ పెరిగిని మనం అవకాశం కల్పించినటువంటి వాళ్ళం అవుతాం ఆ ప్రయత్నం ఒక బృహత్ ప్రయత్నం తన మనసులో ఉందట ఆ బృహత్ ప్రయత్నానికి నాందిగా ఇక్కడ మనతో ఎందుకు ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడకూడదనేటువంటి ఆలోచన తనకు అటు మన రఫీకి వచ్చిన కారణం చేత నాతో ఫోన్లో మాట్లాడటంతో తప్పకుండా అని చెప్పడం జరిగింది విషయము వివరణ ఎందుకో తానే వివరించి చెప్తాను శుభం చ the Director of Vega, the Center for English Language, located at Chvidyanagar. I am not here to boast myself and my organization. I am here to share something with you people. What I can share with you? Let me tell you. And before sharing, and before starting, and I feel that... What do you say English? What do you say? What do you say? What do you say? What do you say? మాన్ అంత నీరసంగా చెప్తారే ఇందాక గురువుగారు అంత ఫోర్స్ఫుల్ స్పీచ్ ఉన్న తర్వాత సరే పవర్ ఉన్న వాలే రెస్పాన్స్ అవుతారు ఎనర్జీ ఉన్న వాళ్ళే రెస్పాన్స్ అవుతారు ఇట్స్ అప్చూ యూ ఇఫ్ యూ హావ్ ది పవర్ రెస్పాన్స్ పవర్ఫుల్ అదర్వైజ్ యాక్సెప్ట్ యూర్ సెల్ఫ్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ ఒక క్లియర్ చేస్తాను ఫస్ట్ నేను మాట్లాడడానికి ముందు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడం ఎలా ఉంటుందంటే మహాబలిశాలి శక్తివంతులైనటువంటి హనుమంతుల ముందు చిన్న కోతి పిల్ల చిన్న హనుమంతుడు కుప్పిగంతుల్లా ఉంటాయి మహాప్రముఖులు సో ఆల్రెడీ మహాబలశాలి మహాశక్తిశాలి అన్నటువంటి గురువు గారు ఇది ఇచ్చేసి నన్ను బ్లెస్ చేశారు కాబట్టి ఇంక నేను దూసుకెళ్ళొచ్చు ఓకే కాకపోతే అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉంటాను గురువుగారి క్లాసులో ఇక్కడ చాలా మంది పేపర్ పెన్ లేకుండా వస్తారు నేనేం చేద్దామని అనంటే ఈ రోజు కనీసం వైట్ పేపర్ ఇద్దాము అనుకున్నాను అందుకే గురుగారిని బిగినింగ్ లోనే ఆపా సరే ఆ వైట్ పేపర్ బదులు ఒక నాలుగు పదాలు నా టాపిక్ రిలేటెడ్గా ఒక ఫోర్ అవర్స్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నాను ఆ పేపర్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఆర్ట్స్ ఆఫ్ స్టడీ ఆర్ట్స్ ఆఫ్ స్టడీయింగ్ చదవడం ఒక కళ అది ఎంతమందికి తెలుసు ఇప్పుడు వచ్చాను ఇటు సైడ్ వచ్చి చూస్తే కుర్చీలన్నీ చాలా బిజీ బిజీ ఉన్నాయి చాలా బిజీలో ఉన్నారు చాలా మంది ఏం చేస్తున్నారు వాళ్ళంతా చదువుతున్నారు లిటర్సీ నా ఈ విల్ నా సిస్ తర్వాత వాళ్ళు చదువుతున్నారా చదువుతున్నట్టు భ్రమలో ఉన్నారో మీరే తెలుసుకోవచ్చు చదువు ఏకాగ్రత ఓకే ఎంత ధైర్యం తెచ్చుకున్నా కూడా ఇక్కడ నుంచి ఏదో ఫోర్స్ వస్తుంది కొంచెం భయంగా ఇబ్బందిగా ఉంది అయినా సరే ఫోర్స్ అనేది ఆశీర్వాదంగా కన్వర్ట్ చేసుకుంటే దూసుకెళ్లొచ్చు ఓకే రైట్ చదువు ఏకాగ్రత అనగానే మనకు ఒక కథ గుర్తొస్తుంది చిన్నప్పటి నుంచి అందరూ వింటున్నారు మీరు వినే ప్రయత్నం చేయండి కానీ అందులో ఉన్న ఈసారి నేటి అర్జున్ ని వింటూ అప్పటి అర్జున్ ని వింటూ ఇప్పటి అర్జునుడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసుకుందాం ఓకే ఏకాగ్రత అనగానే మనకేం గుర్తొస్తుంది ద్రోణాచార్యులు దుర్యోధనుడు అర్జునుడు అవునా దుర్యోధనుడు అర్జునుడు వీళ్ళిద్దరు కూడా ద్రోణాచారు శిష్యులు ఓకే అందరికి తెలిసిన స్టోరీ మళ్లీ కొంచెం ఒకరి వీళ్ళంత తొందరలోనే ముగుస్తాను ఒకటే క్వశ్చన్ ఇద్దరి శిష్యులని అడిగాడు అయితే ఫస్ట్ అడిగింది దుర్యోధను అడిగాడు ఏమని అడిగాడు ఆ చెట్టు మీద ఉన్నది ఆ చెట్టు మీద ఉన్న పక్షి కన్నును కొట్టు అని చెప్పిన తర్వాత నాయన దుర్యోధన నీకేం కనిపిస్తుంది ఉంటే మాస్టర్ నాకు అన్ని కనిపిస్తున్నాయండి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు మీద కొమ్మలు కనిపిస్తున్నాయి కొమల్లో అందమైన పక్షి కనిపిస్తుంది కండు కూడా కనిపిస్తుంది కదా నేను కొట్టేది అన్నాడు అవునా అదే క్వశ్చన్ లో మహామహ మహారథుడైనటువంటి మన అర్జును అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పాడు అంటే ఒకటే సమాధానం చెప్పాడు గురువారు తను గుడ్డు తప్ప నాకేమీ కనిపించట్లేదు అని చెప్పాడు ఏకాగ్రతకు చిహ్నంగా ఏకాగ్రత అంటే ఇలా ఉండాలి అని చెప్పడం కోసం మనకి స్టోరీ చెప్పేవాళ్ళు ఓకేనా సరే ఇప్పుడు మీలో ఒక పది మంది ఒక ఎగ్జామ్ రాసారండి మీలో ఒక పది మంది ఒక ఎగ్జామ్ రాశారు లేదా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు ఓకే కానీ అక్కడ వేకెన్సీ అనేది ఒకటే ఒక పోస్ట్ ఖాళీ ఉంటుంది అక్కడ ఒకటే పోస్ట్ ఖాళీ ఉంటుంది ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు పది మందిలో ఎవరిని తీసుకోవాలి పది మందిలో గురువుగారు మరీ ఒకసారి బ్లెస్ చేస్తే నన్ను తీసుకుంటారు లేదా అంకూరి ఫోర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళని తీసుకుంటారు అలా తీసుకుంటాడా లేదు అటువంటివి ఏమీ వర్కౌట్ అవ్వవు అటువంటి ఆ ఆర్గనైజేషన్ ఎవరిని తీసుకోవాలి ఆ పది మంది బెస్ట్ ఆ పది మంది బెస్ట్ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ స్టార్ట్ అవుతుందా లేదా ఆ పది మందికి మళ్ళీ టెస్ట్ స్టార్ట్ అవుతుందా అనా అంటే ఇప్పుడు ఏంటి పది మంది బెస్ట్ అనుకున్నాము కానీ అల్టిమేట్గా మనకి ఇప్పుడు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి ఏం కావాలి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి మీకు మీరు వేసుకున్న పాయింట్ ఏ బ్రాండ్ కావాలి మంచి బ్రాండ్ కావాలా చీప్ బ్రాండ్ కావాలా మంచి బ్రాండ్ కావాలా షూ పెట్టే పెట్టి తలకు పెట్టే ఆయిల్ బటన్సు ఓకే బెల్ట్ అవునా రాయిట్ అన్ని బ్రాండెడ్ కావాలా మరి నువ్వు బ్రాండెడా తెలుసుకోండి మీరు రైట్ అంటే ఆ రోజుల్లో ఏకాగ్రతతో చదివితే సరిపోయేది ఏకాగ్రతతో చదివితే సరిపోయేది కానీ ఇప్పుడు అది సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లిస్ ఉంది ఇప్పుడు ఏకాగ్రతతో చదివితే సరిపోదు ధ్యానం చేస్తున్నట్టుగా చదివితే మాత్రమే సరిపోతుంది ఏంటి ఏంటండి ఏంటే ధ్యానం చేస్తున్నట్టుగా చదివితేనే సరిపోతుంది ఏంటి ధ్యానం అంటే మళ్ళీ అదేదో మరీ అంత స్పిచువలే వెళ్ళను నేను సింప్లిఫై చేస్తాను ధ్యానం అంటే ఏంటి అదే అర్జునుడిని అదే గురువు ఈ మోడ్రన్ సొసైటీలో ఈ సెంచరీలో అడిగితే ఏమని సమాధానం చెబుతాడు ఎవరైనా గెస్ట్ చేయగలరా మీకు ఒక క్లూజ్ నేను ఎనీ వన్ థ్యాంక్ యూ యా ప్లీజ్ సార్ అంటే ధ్యానం కాదు అర్జున్ అర్జున్ క్లూ క్షణంలో ఉంటుంది క్షణంలో లేకుండా ఉండటమే ధ్యానం గుడ్ థ్యాంక్ యూ అండి ఒకసారి అర్జునుడు సమాధానం చెప్పేనా మీ పవర్ ఎంతేనా అర్జునుడు సమాధానం చెప్పాడు ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడుగా ధ్యానంలో అంటే కూర్చునే పొజిషన్ కాదు చూడండి కరెక్ట్ గా చెప్పారు గురుగారు ఓకే అర్జునుడు ఎందుకు సమాధానం చెప్పుడు అంటే అదే క్వశ్చన్ ఇప్పుడు ప్రశ్నిస్తే కొద్దిసేపటి వరకు అర్జునుడు అదే పొజిషన్లో ఉంటాడు పలకడు వినిపించదు గురువుగారికి చిరాకేసి అర్జున అర్జున అంటే అప్పుడు గురువర్య మమ్మ పిలుస్తున్నారా క్షమించండి మీరు ఇచ్చిన టాస్క్ మీదే నా కళ్ళు నా మనస్సు నా చెవులు నా పంచేంద్రియాలు కూడా దానిమీదే ఉన్నాయి కాబట్టి వినలేకపోయాను గురువర్య ధ్యానం అంటే అదే మన పంచేంద్రియాలను ఒక దాని మీద కేంద్రీకరించటమే ధ్యానం ఓకే రైట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మీరు ఒకసారి ఆ పేపర్ చూస్తే మీకు తెలుస్తూ ఉంది అక్కడ ఆర్ట్ ఆఫ్ స్టడీ అక్కడ చిన్న చేంజెస్ చేస్తామండి ఇది ఫైన్ టూన్ అవుతుంది ది అల్టిమేట్ వే ఫర్ ది సక్సెస్ ద వే ఫర్ సక్సెస్ అదే రాసుకున్నాం ది అల్టిమేట్ వే ఫర్ ది సక్సెస్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అంటే దీని బట్టి ఇప్పుడు ఏమర్థం అయింది ెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవ్వాలి అంటే ఏకాగ్రతతో చదివితే సరిపోదు ధ్యానం చేస్తున్నట్టుగా చదవాలి అది పాసిబుల్ అవుతుందా చూద్దాం మూడు సంవత్సరాల క్రితం చూసిన సినిమా టైటిల్ చెప్తారా ఎవరైనా అందరూ చెప్తారు ఆ సినిమా స్టోరీ మొత్తం చెప్తారు మూడు రోజుల క్రితం చూసిన సినిమా చదివిన ఒక పాఠ్యాంశాన్ని చెప్పలేరు మూడు రోజుల క్రితం చదివిన ఒక పాఠ్యాంశాన్ని ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అటువంటిది సినిమాలో అంటే కలర్ కలర్ ఉంటుంది మంచి డాష్ ఉంటుంది మంచి డబుల్ డాష్ ఉంటుంది మీ ఫెసిలిటీ అండి ఆ డాష్దైనా ఫిల్ చేసుకోవచ్చు సామ్సంగ్ ఓకే సో అది గుర్తుంటుంది కానీ స్పాఠ్యాంశం గుర్తుండదు అవునా ఎందుకు గుర్తుండదు మనం ఇచ్చే రైట్ ప్రతిభ ఎవడి సొమ్ము కాదు ప్రతిభ ఎవడి సొమ్ము కాదు నేను టాపిక్ వస్తున్నాను సాధారణ మార్కులతో పాస్ అయిన విద్యార్థి లేదా ఒక విషయంలో ర్యాంక్ కొట్టినటువంటి విద్యార్థికి వీళ్ళిద్దరి మధ్యన పెద్ద తేడా ఏంటంటే నాలుగు అంశాలలో చాలా తేడా ఉంటుందండి నాలుగు అంశాలలో చాలా తేడా ఉంటుంది అక్కడ కొద్దిగా మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను నేను ఓకే యాక్చువల్లీ ఆర్ట్స్ ఆఫ్ స్టడీ ది అల్టిమేట్ వే ఫర్ ది సక్సెస్ అనేది వై టు స్టడీ వెన్ టు స్టడీ హౌ టు స్టడీ అనేది అండి అదంతా ఒక పెద్ద లెవెన్ డేస్ ప్రోగ్రామ్ సో నేను కంక్లూజన్ డైరెక్ట్ గా హౌకు హౌలో ఫస్ట్ రెండు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నాను హౌ టు స్టడీ ఓకేనా ఎలా చదవాలి చెప్తాను ఎక్కడా గుర్తుందా సాధారణ విద్యార్థికి ర్యాంక్ కొట్టిన విద్యార్థికి తేడా ఏంచి నాలుగు విషయాల్లో ప్రధానంగా తేడా ఉంటుంది ఏంటి ఆ నాలుగు విషయాలు మొట్టమొదటిది విశ్లేషణ ఏంటది విశ్లేషణ రెండవది జ్ఞాపక శక్తి రెండవది జ్ఞాపక శక్తి నేను తెలుగులో చెప్తానండి నా శిషన్ మోస్ట్లీ తెలుగులోనే ఉంటుంది తెలుగు అర్థం కానీ వాళ్ళు ఎవరున్నారా హెన్ యూ కాన్ అండర్స్టాండ్ తెలుగు తెలుగు అర్థం కాదని చెప్పేసి తెలుగులో ఎని వన్ హూ కెన్ అండర్స్టాండ్ ఐ హోప్ ఐన్ చివరిది సృజనాత్మకత ఇందాక నేను పెద్ద కష్టపడకుండా మేడం దుర్గా గారు మాట్లాడారు గురువుగారు కూడా దాని గురించి చెప్పి మాట్లాడారు ఈరోజు ఫస్ట్ ఎవరైతే ఆ గిఫ్ట్ తీసుకున్నారో ఆ సృజనాత్మకతను వాళ్ళు వాడారు కాబట్టి ఆ గిఫ్ట్స్ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా గిఫ్ట్ పొందగలిగారు నేను నేను కూడా లేను అందులో నేను కూడా లేను రైట్ థ్యాంక్ యూ ఓకే ఫస్ట్ వన్ అనాలిసిస్ నాలుగు డిగ్రీల వద్ద నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి బా హ్యాచ్ చేసే ఈ రోజుల్లో ఈ రోజు స్టూడెంట్ వాటి యొక్క ఆ నీటి మీద ఐసు మొక్కలు ఎందుకు తేలుతాయి అన్న విషయాన్ని విశ్లేషించుకోడు విశ్లేషించుకునేంత సమయం ఏ ఆర్గనైజేషన్ ఏ స్కూల్ ఈ రోజు ఇవ్వట్లేదు ఎప్పుడైతే నువ్వు విశ్లేషించుకోవో అది నీ మెమొరీలోకి వెక్కదు నీ హార్డ్వేర్లో స్టోర్ అవ్వదు అలా డెస్క్ టాప్ మీద మొక్కలు చూపించి ఫైన్ అవునా ఓకే ఇప్పుడు చెప్తాను నేను విశ్లేషించుకోవాలి అంటే నువ్వు చదివిన ప్రతి పాఠ్యాంశాన్ని కూడా విశ్లేషించుకోవాలి విశ్లేషించుకొని అందులో సమ్మరీ లేదా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి నోట్ చేసుకోవాలి ఓకే రామాయణం అందరికి తెలుసు కదా అందరికి తెలుసు కదా థ్యాంక్ రామాయణాన్ని మూడు ముక్కలలో చెప్పాలి కట్టే కొట్టే చేండి చాలా బాగుంది గుడ్ ఇంకా కొంచెం ఇంకేమన్నా ఎవరన్నా ట్రై చేస్తారా ఓకే వద్దులే మీకు అంత ని ఎవరో ప్రయత్నిస్తున్నారు చంపే వచ్చే పోయే చంపే వచ్చే సారీ ఫర్ ది కరెక్షన్ నేను కరెక్షన్ కొంచెం కరెక్షన్ చేస్తున్నాను మూడు వాక్యాలలో చెప్పాలి ఇందాక మీరు మూడు ముక్కర్లలో అన్నందుకు కట్టే కొట్టి అందుకు పోయే వచ్చే చంపే అన్నారు మూడు వాక్యాలలో చెప్పాలి మూడు వాక్యాలలో ప్రయత్నిస్తారా నన్నే చెప్పేమంటారా లేదండి చెప్పానైతే చెప్పేస్తాను ఎందుకంటే మీ విశ్లేషణ వద్దులే వారతి కట్టే సీతను తెచ్చే రావణి చంపానాలు సీతనిక రాని చంపాడా సీతని తెచ్చిన దాకా రావణి చంపాల్సిన అవసరం ఫైన్ గురుగారు చెప్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ పితృ వాక్య పరిపాలన కోసం శ్రీరామచంద్రుడు లేదా శ్రీరాముడు తన భార్య అయినటువంటి సీతాదేవిని తీసుకొని వారితో పాటు తమ్ముడిని లక్ష్మణ్ ని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు అని మూను వెళ్ళేది లేదా ఏదో టూర్ వెళ్ళేదండి ఓకే ఫస్ట్ పాయింట్ రెండవది ఓకే రావణాసుడు రాక్షసుడు సీతను బంధించి అక్కడి నుంచి తీసుకుని లంకకు తీసుకుని పోయి అక్కడ తనను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాను కొంచెం ఓకేనా రైట్ మూడవది వానర సైన్య సహకారముతో రామణాసురు అని రాక్షసుడిని చంపి ఎవరు ఎవరు చంపారు ఎవరు తాముడేనా కన్ఫర్మా గుడ్ చంపేసి దుష్ట శిక్షణ చేశాడు సరిపోయిందండి రామాయణం మూడు వాక్యాలలో చెప్పాలి అంటే మొత్తం చెప్పాలి ఓకేనా బాగుందా సరే దీన్ని అంత పెద్ద రామాయణాన్ని మూడు ముక్కల్లో మార్చుకుంటే కీ నోటింగ్ అంటారు ఏమంటారు నోటింగ్ ఓకే నోట్ మేకింగ్ అని మీరు విని ఉంటారు అంటే ఒక అంశం మీరు ఏదైనా ఇక్కడ కూర్చున్నారు అంటే లేదా ఒక బుక్ చదువుతున్నారు అంటే మీరు అలా చదువుతూ అదంతా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అస్సలకి చేయకూడదు గుర్తుపెట్టుకోండి పాఠ్యాంశం మొత్తం ఒక లెసన్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకున్న ఏ స్టూడెంట్కు ఇంతవరకు ర్యాంక్ రాలేదు రాదు కూడా ఓకే రైట్ ఈ మూడు ముక్కల్లో ఇలా గుర్తుపెట్టుకున్నారు కదా మూడు వాక్యాలని దీన్నే కీ అంటారు ఓకే మన మెదడులో రెండు రకాల న్యూరాన్స్ ఉంటాయి చురుకైన న్యూరాన్స్ నిద్రావస్థలో ఉన్న న్యూరాన్స్ ఈ చురుకైన న్యూరాన్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ మూడు వాక్యాలను స్టోర్ చేసుకుంటామండి ఏం చేసుకుంటాం అవునా ఎక్కడ ఎక్కడ చేసుకుంటాం చురుకైన న్యూరాన్స్ లో ఓకే మరి ఫ్యాసివ్ లో లేదా నిద్రావస్థలో ఉన్న న్యూరాన్స్ ఏం చేస్తాయి అంటే ఈ మూడు వాక్యాలు మాత్రం చురుకైన న్యూరాన్స్ లో ఉంటాయి ఇంకా మిగతా ఏంటి ఎవరికి సూత్రధారులు ఎవరు కైకా గుర్తుందా ద ఫేమస్ పర్సనాలిటీ కైకా అప్పుడప్పుడు ఇంకొక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ శూర్పనక్క అండ్ రిమైనింగ్ వీళ్ళంతా కూడా ఆ ప్యాసివ్ న్యూ లో ఉంటారు ఎక్కడుంటారు ప్యాసివ్ న్యూ రామ్స్ లో ఉంటారు ఇదే క్వశ్చన్ ఇప్పుడు మనం త్రీ అవర్స్ టైం ఇచ్చి ఆ మూడు వాక్యాలు గుర్తు మీ అందరూ రామాయణం రాయండి అంటే రాయలేరా మూడు అవర్స్ టైం ఇచ్చాను కావాల్సిన పేపర్స్ ఇచ్చాను పెన్నులో ఇచ్చాను రాయగలరా లేదా ఏమన్నా ఇబ్బంది పడతారా గోళ్లు కొనుక్కుంటారా పెన్ను నమలేస్తారా రా గుర్తు రాకేదన్నా అభ్యసా ఓకేనా అది ఫస్ట్ స్టెప్ దీన్ని ఏమంటాము కీ నోటింగ్ అంట ఇక్కడ విషయం మీకు గుర్తుంది ఇంకొక స్టోరీ చెప్తాను స్టోరీ కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ ఓకే డ్రింక్స్ అదే మీరు పెద్ద ఏవో తీసుకోకూడదు నేననేది సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ మొట్టమొదటిసారి భారతదేశానికి పరిచయం చేసినప్పుడు ఆ కంపెనీస్ పడవల్లో ఓడలో బాటిల్స్ బాటిల్స్ పంపించేది కరెక్ట్ నండి సాఫ్ట్ డ్రింక్స్ అంటున్నాను నేను బాటిల్స్ అంటే మీరు ఏమి అనుకుంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఓకే బాటిల్స్ బాటిల్స్ ఆ కూల్ డ్రింక్స్ ని ఇతర దేశాల నుంచి మన దేశానికి వేల బాటిల్స్ వచ్చేవి అది కొంచెం రిస్కీతో అండ్ ఎక్స్పెండిచరా కాదా వేయ ప్రయాసతో కూరుకున్నదా కాదా కానీ తర్వాత ఏమైంది అంటే వాళ్ళు వాటిల్స్ను పంపకుండా కేవలం ఆ కాన్సన్ట్రేషన్ని మాత్రమే పంపి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ కలిపి కూల్డ్రింగ్ చేసేసి మళ్ళీ సేలింగ్ చేశారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమైంది అంటే సెవెంటీ ఫైవ్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అంటే ఏం చేశాడు అంటే కూల్డ్రింగ్ తయారు చేయడానికి కావలసిన కేవలం ఆ పౌడర్ను మాత్రమే పంపించాడు ఇదే మనం ఏది చదివినా ఏది విన్నా ఏ బుక్ ఎక్కడ విన్నా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఏమి చేస్తున్నా కూడా ఇదే మనం అలవాటు ఆ కంపెనీలు ఎలా అయితే పౌడర్ ని పంపించే ప్రయత్నం చేశాయో అదేవిధంగా మనం కూడా కీ నోటింగ్ ద్వారా ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవాలి ఇంటికెళ్లిన తర్వాత నోట్ చేసుకుని ఆ కీ నోట్స్తో ఆ కీ వాక్యాలతో రిమైనింగ్ మొత్తం లెస్న్ని కూడా సమ్మరి చేయాలి మళ్ళీ మొత్తం రాసేదండి ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రాసెస్ చేస్తావో ఎప్పుడైతే దానికి ఎక్కువ ఇంపార్టెన్సెస్ ఎనలైజ్ చేస్తావో జీవితాంతము గుర్తుంటుంది ఐఎమ్ షూడ్ చేసి చూడండి చేయని వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ ఓకే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ తెలుస్తున్నా మెమరీ అన్నాం జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి ఓకే ఒక విద్యార్థి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేసి తన మిత్రుడు తాడు ఆరా సూరి ఎగ్జామ్ తగలేశానరా ఈరోజు ఎగ్జామ్ తగలేసానరా ఈరోజు ఎందుకు తగలేయాల్సి వచ్చింది నీ ఫ్రెండ్ పేరు సూర్యబాబు అని గుర్తుంది అవునా సూరిబాబు గుర్తుంది నీ కెరీర్ నీ జీవితం మార్చే ఈ ఎగ్జామ్లో వచ్చే పాఠ్యాంశాలు నీకు గుర్తులేవు ఎందుకు గుర్తులేవు అంటే ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత నువ్వు ఇవ్వలేదు ఎప్పుడు చదివేటప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు కాదు ఫ్రెండ్స్తో గ్రౌండ్లో ఉన్నప్పుడు కాదు బుక్ పట్టుకొని చదువుతున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేదో నీ కెరీర్ మార్చగలిగే శక్తి ఉన్న పాఠ్యాంశంకే నేర్చుకోవాల్సిన బాధ్యత నీకున్న నీకే ఇంపార్ నువ్వే ఇంపార్టెన్స్కి ఇవ్వలేకపోతే అదేందుకు తనకు తాను వచ్చేస్తుంది నీకు వస్తుందా అంటే సరైన ప్రాముఖ్యత జ్ఞాపక శక్తి గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినప్పటికీ జ్ఞాపక శక్తి అనేది మనకు త్రీ స్టేటస్లో ఉంటుంది ఎలా ఉంటుంది అంటే దీన్ని కొంచెం త్రీ ఇంగ్లీష్ వర్డ్స్ వాడతాను నేను లేదు తెలియ చెప్తాను తాత్కాలిక జ్ఞాపక శక్తి ఫస్ట్ పాయింట్ తాత్కాలిక జ్ఞాపక శక్తి రెండవది అశాశ్వత జ్ఞాపక శక్తి మూడవది శాశ్వతమైనది మూడవది శాశ్వతది తాత్కాలికమైనది అంటే మీరు ఇప్పుడు వస్తున్నప్పుడు మేము ముందుగా జీ అని దూసుకెళ్లిన కారు కలర్ కావచ్చు జస్ట్ రెండవది వచ్చేసి అశాశ్వతం ఇది పర్మనెంట్ గా ఉండవు ఇవి పర్మనెంట్ గా ఉండవు ఇవి ఇటువంటివి అంటే రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ రూమ్ లో మనం ఎలా ఎంత టైం సమయం కేటాయిస్తామో అటువంటి అంశాలు మనం అక్కడ ఏమన్నా పర్మనెంట్ గా ఉంటామా సిటీ అదేంటి సెంట్రల్ రైల్వే నెట్టేస్తుంది బయటికి ఏనా కదా అంతకాలం మాత్రమే మన మెదడులో ఉంటాయి ఆ విషయాలు శాశ్వతం అంటే గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఏ విషయాన్ని నువ్వు బలంగా నమ్ముతావో ఏ విషయాన్ని అయితే నువ్వు ఎమోషన్స్తోనో లేకుంటే ఏ విషయాన్ని అయితే రిపీటెడ్గా చేస్తావో ఆ విషయము కచ్చితంగా నీకు పర్మనెంట్గా స్టోర్ అవుతుంది కొంచెం ఎమోషన్స్ అమ్మ పేరు ఎంతమంది మర్చిపోయారు అమ్మ పేరు మర్చిపోయిన మహాకనులు ఎవరన్నా అండి ఎక్సెప్ట్ అబ్నార్మల్ కేసు తప్ప ఓకే వాలంటైన్స్ డే ఎప్పుడు అండి సార్ వాలంటైన్స్ డే సార్ సార్ ఆయన అధికారు ఆ బాయ్ ఫ్రెండ్లో గర్ల్ ఫ్రెండ్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకు అవసరమా ఖచ్చితంగా మన జీవితాన్ని నిలబెడుతుందా అవతలపాటి పక్కా కాన్ఫిడెంట్ అయితే నిలబడుతుంది లేదంటే గాల్లో కలిపేద్దే సరే అమ్మ పేరు ఎమోషన్స్తోనూ అఫెక్షన్ తోనూ మనకు గుర్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి శాశ్వత మెమొరీ ఎలా డెవలప్ అవ్వాలంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి వీటికి ఆ టెక్నిక్స్ అన్ని వర్కౌట్ అవుతా తర్వాత విషయం నేను చెప్పే టెక్నిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఓకే ఏ విషయాన్ని అయితే నువ్వు అమితంగా ప్రేమిస్తావో ఆ విషయం కచ్చితంగా చివరి శ్వాస వరకు గుర్తుంటుంది చెప్పండి ఇక్కడ ఎవరన్నా మీ చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రేమించిన అంశం మీరు మర్చిపోయారా ఏ విషయాన్ని నువ్వు ప్రేమిస్తావు అమ్మని ప్రేమిస్తావు నాన్న ప్రేమిస్తావు నీ సరౌండింగ్ ప్రేమిస్తావు కదే గుర్తుంటాయి అవి అదేవిధంగా నీ చదువును నీ సబ్జెక్టును ఆ పాఠ్యాంశాన్ని ప్రేమించగలిగితే లాస్ ఆఫ్ మెమరీ మెమరీ లాస్ మెమొరీ లాస్ అనుకోవాల్సిన అవసరం లేదు అవునా ఇక్కడ క్వశ్చన్ చెప్పేసి నేను నెక్స్ట్ వెళ్తాను ఏం చెప్పాను నేను ఏం చెప్పాను అవునా ఈ మూడు ఓకే అదేవిధంగా నేను ఇంకో విషయం కూడా చెప్తాను మనిషి ఎంత చోర ఎంత టైంలో ఎంత ఎంత తెలిసిన విషయాలు మర్చిపోతాడు ఓకే ఒక గంట తర్వాత ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత ఇందులో 50% పర్సెంట్ విత్ ఇన్ సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత నువ్వు మర్చిపోతావు నువ్వంటే మిమ్మల్ని కాదండీ జనరల్గా శాస్త్రజ్ఞులు ఏమంటారు అంటే ఒక వ్యక్తి గుర్తు పెట్టుకునే శక్తి ఎంత అంటే హార్డ్లీ యాభై మాత్రమే గుర్తు పెట్టుకోగలడు ఎప్పుడు అవర్ తర్వాత అండి వన్ అవర్ తర్వాత తనకు తెలిసిన విషయాలలో లేదా నేర్చుకున్న విషయాలలో లేదా విన్న పాఠంలో లేదా చదివిన బుక్లో నుంచి ఆరు రోజుల తర్వాత కేవలం 75 ఫైవ్ గుర్తుపెట్టుకోవడం కాదు ఇక్కడ మర్చిపోతాడు ఓకే తర్వాత ఒక నెల తర్వాత ఎంత మర్చిపోతాడో చెప్పనా ఎయిటీ పర్సెంట్ అంటే నెల రోజుల తర్వాత నువ్వు నేర్చుకున్నది నువ్వు విన్నది ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు ఫైనల్ గా కేవలం ట్వంటీ ఫుల్ బాన్ ఇంపార్టెంట్ నీకు అవసరమైంది పెట్టుకుందామా ఇరవై శాతంలో నీకు అవసరం లేని పెట్టుకుందామా లేకుంటే అర్థమైన చెత్తతో నింపేద్దామా యువర్ విష ఓకే ఇదొక విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రిఫరెన్స్ ప్రాముఖ్యతను బట్టి అది డిసైడ్ అవుతుంది అందుకే మనం లాంగ్ రన్లో ఎంత గుర్తుపెట్టుకుంటా హార్డ్లీ ట్వంటీ పర్సెంట్ అందుకే మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి ఇందాక చెప్పానో లేదో చదివితే వచ్చేది జ్ఞానం పరిశీలిస్తే వచ్చేది వివేకం ఆచరించే ఆచరిస్తే వచ్చేది తెలుసా విజయం ఎంతమందికి కావాలి విజయం ఎంతమందికి కావాలి ఎంతమంది కావాలి విజయం డిఫరెంట్ గా ఉంటుంది అది తర్వాత వేరే విషయంలో అవునా చదివితే వచ్చేది జ్ఞానం పరిశీలిస్తే వచ్చేది వివేకం ఓకే ఆచరిస్తే వచ్చేది విజయం ఓకే షూర్ గా నేను కంక్లూడ్ చేసే ముందు హౌ టు రిమెంబర్ ఒక చిన్న టిప్ చెప్పేసి ముగిస్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి విషయాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో మన పురాతన కాలం నుంచి కూడా వాడుకలో ఉన్నవి ఓకే రెండే రెండు పద్ధతులు అండి ఒక విషయాన్ని నువ్వు ఊహించుకో లేదా ఒక విషయాన్ని నువ్వు విజువలైజ్ చేసుకో ఒక విషయాన్ని అంటే రోబో సినిమా ఎంతమంది చూడలేదు చూడలేదండి చూడలేదా ఫైన్ చూడలేని వాళ్ళు ఉన్నారు గుడ్ ఎందుకు అడిగాను అంటే ఆమె గ్రేట్ హీరోయిన్ ఎగ్జామ్ రాస్తుంటే ఆయన చేస్తాడు ఏం చేస్తాడండి ఏం చేస్తాడు ఎక్కడెక్కడో బిల్డింగ్స్ అన్ని కేసి ఆ కిటికీ ఆ ఓపెన్ విండోలో నుంచి దా ఆన్సర్స్ ఏం చేస్తాడు ప్రొజెక్ట్ చేస్తాడు ప్రోజెక్ట్ చేయడం అనేది కంప్యూటర్ అండ్ టెక్నాలజీ కాదు మిత్రమా ఆల్రెడీ నీ మనసులో నీ కళ్ళలో నీకున్న ఆ శక్తి ఆ దేవుడిచ్చాడు అదేదో ప్రొజెక్టర్ చేస్తే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కాదు టెక్నాలజీ కాదు నువ్వు కరెక్ట్ గా నీ బ్రైన్ ను నీ కళ్ళను కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఆ దేవుడు నీకు గొప్ప శక్తిలో ఒకటి ఒకసారి అందరు కళ్ళు మూసుకొని నాతో ఎంతమంది సహకరించరండి నో నో ఫోర్స్ నథింగ్ నా పని నేను చేసుకుని వెళ్తాను అందరు కళ్ళు మోసుకొని సహకరించండి ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళ ముఖాలు మీరు చూడగలరు లేదో చూద్దాం ఓకే ఆ నుకా ఫ్రెండ్ కాదు మీరేం ఫీల్ అవ్వకండి మహేష్ బాబు ప్రియమణి చార్మి గురూీ విశ్వనాథం గారు ద గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద మీ అమ్మగారు నాన్నగారు ఈరోజు ఉదయాన్నే మీరు చదివిన లేదా చేసిన ఒక మంచి పని గుర్తు తెచ్చుకోండి ఈరోజు ఉదయాన్నే మీరు ఎవరైనా తిట్టింటే గుర్తు తెచ్చుకోండి లేదా ఎవరితో అయితే మాట్లాడారో గుర్తు తెచ్చుకోండి ఈ రోజు ఉదయం నిద్ర లేవ్ నుంచి మొదలుకొని ఇప్పటి మీరు చేసిన పనులన్నీ ఒక్కసారి రీసైకిల్ చేసుకోండి ధ్యానం చేసేవాళ్ళు నిద్రలోకి జారు జారు ఫ్రీడమ్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు ఒక్కసారి నెమ్మదిగా మీ కళ్ళు తిరవండి థ్యాంక్ అండి మీ అందరికీ చాలా మంది సహకరించారు ఎంతమంది ధ్యానంలోకి వెళ్ళాలో నిద్రలోకి ఎంతమందికి వెళ్ళారో అది మీకు తెలియాలి ఐ రియల్లీ అప్రిషియేట్ యుర్ బై ఇలియానాలిటీ గురువు గారిని చూసాము ద గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద గారి చూసారా లేదా ఎంతమంది చూడలేదు చెప్పండి ఎంతమంది చూడలేదు మీరు చదివే ప్రతి టెక్స్ట్ ప్రతి లక్షరం ప్రతి లెసన్ ప్రతి ఫార్ములా ప్రతి టాపిక్ అన్ని కూడా మీ కళ్ళ ముందు పెద్ద స్క్రీన్ మీద నాట్యం చేస్తూ మీ ముందు వస్తాయి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదే విషయాన్ని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను చేస్తారా చేస్తారా చిన్న రిక్వెస్ట్ మీకు లైఫ్ లో మీరు అనుకున్నది సాధించాలని ఉందా కావాలా మీరు అనుకునేది మీ దగ్గరికి రావాలా కావాలా కావాలా కావాలా వస్తుంది ఇప్పుడు చేశారు కదా చిన్న ఎక్సర్సైజ్ ప్రతిరోజు భోజనం చేసి పడుకున్నాక బెడ్ మీద ఉండి జారుకోవడానికి ముందు చేయండి ద సింపుల్ టెక్నిక్ ఏం చేయండి అంటే ఆ రోజు మీరు సదినోయి ఆ నైట్ గుర్తు తెచ్చుకొని పడుకోండి ఆ వారంలో మీరు చదివిన గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇలా ప్రతిరోజు చేయగలిగితే మెమరీ సంబంధించింది ఏ సమస్య ఏ ఎగ్జామ్ లో కూడా మనం గోళ్లు గిరుక్కుంటూ లేదా పెన్నులు నమ్ములుతూ ఆ త్రీ అవర్స్ సమయాన్ని గడపాల్సిన అవసరం అస్సలకే రాదు రాదు కూడా మీరు చేసి ఇంకా మీకు ఎవరైనా ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ కావాలంటే దగ్గరుండి నేను చేయిస్తాను ఫైన్ ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిచేస్తాను ఓకే ఏమైంది అంటే చిన్న స్టోరీ వీలైనంత తక్కువ టైంలో స్పెండ్ చేస్తుంది మూవీ చేస్తాను ఒకను ఒక రోజు ఇలాగే నడుస్తూ వెళ్తూ ఉంటే వ్యక్తికి మోకాలికి దెబ్బ తగిలింది మోకాలకి ఊ నడుస్తూ వెళ్తే మోకాళ్ళకి దెబ్బ తగ్గుతుందా అనకూడదు కింద పడ్డాడు ఏదో తగిలిందో అవునా అంద నడుస్తే దెబ్బ తాగుతుంది అనకూడదు ఫైన్ అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు వచ్చేసి మన ఇండియన్ మెథడ్ ప్రకారం ఆయన ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు మనకు ఊరు పక్కనే ఉన్న కొండలో ఏముంది ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ అడవిలో సారీ ఆ అడవిలో ఒక ఒక మూలన పలానా చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి నెల రోజులు నువ్వు వెళ్ళి ఒక నెల రోజులు ఉదయాన్నే లేచి నీకేం పని లేదు ఉదయం లేవగాలి అడవికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఫ్రెష్గా ఆకును తీసుకొని అక్కడ మర్దన చేసుకోవని చెప్పాడు అని ఏం చెప్పాడు ఆ ఆకును తీసుకొని మర్దన చేసుకుంటే పో అన్నాడు క్యూర్ అవుతుంది అన్నాడు అవునా సరే డాక్టర్ గారు చెప్పారు కదా వైద్యో నారాయణ అన్నారు కదా అవునా చేశాడు అలా చేశాడు నెల రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అర్ధరాత్రి ఒకవేళ అవసరం ఉండి ఆ చెట్టు దగ్గరికి అతను వెళ్ళగలడా లేదా వెళ్ళగలడా లేదా ఎందుకు వెళ్ళగలడు అర్ధరాత్రి ఏం పని రోజు వెళ్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ప్రింటెడ్ అవునా అతని ఇంటికి ఆ చెట్టుకు ఏమైంది మధ్యలో ఒక వే అనేది అవునా ఒక మార్గం అనేది ఏర్పడింది మార్గం అంటే గుర్తొచ్చింది హెవీ ట్రాఫిక్ ఉంటే రోడ్డు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి రోడ్డును వాడకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి హెవీ ట్రాఫిక్ ఉంటే ఏమవుతుంది రోడ్డు ఖరాబ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఇమీడియట్ కాదు ఫస్ట్ డే నెనకండి ఓకే వాడకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి మన మనస్సు లేదా మన మెదడు యొక్క స్టేటస్ కూడా అంతేంటి సార్ అంతేనండి మీరు వాడకపోతే ఏమవుతుంది నెగిటివ్ థాట్స్ బలహీనమైన ఆలోచనలు వద్దన్నా ప్రవేశిస్తాయి ఫోర్స్ఫుల్గా బలంగా ప్రవేశిస్తాయి బలహీనమైన ఆలోచనలు బలంగా ప్రవేశిస్తాయి ఓకేనా అని చెప్పేసి అనవసరమైన విషయాలన్నీ పెట్టెత్తే దుబ్బెత్తుంది సారీ కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎగ్జామ్లో గుర్తు ఆ పనికి ఉండడం వల్ల అవసరమైనది అవసరమైన సమయంలో గుర్తుకు రాదు ఓకే అయితే అందుకే ఒక త్రీ వర్డ్స్ చెప్తాను ఫస్ట్ వన్ కామ్ రీకలెక్షన్ అంటే అదేంటి ఏం చేయండి అంటే ఫస్ట్ పడుకునే ముందు మీరు దాన్ని మీ మైండ్ను కామ్స్ కూల్ చేసుకోండి ఓకే తర్వాత ఆ రోజు చేసినవి మీకు అవసరమైన అన్నిటిని రీకలెక్షన్ చేసుకోండి రీకాల్ ది మాల్ అండ్ మార్నింగ్ మీరు డే స్టార్ట్ చేయడానికి ముందు ఆర్గనైజ్ యువర్ డైలీ రుచి మీరు రోజు ఏదైతే చేయాల చేయాలనుకుంటున్నారో మార్నింగే డిసైడ్ చేయండి ఈరోజు టూ టు ఫైవ్ ఇక్కడ ఉండాలనుకున్నాను గురుగారు ఆర్డర్ వచ్చేసాను అంతే మార్నింగే డిసైడ్ చేసేయండి పిచ్చి మొక్కలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మాప్తున్నారు ఏంటి అంటే పని పాట లేని దిమాక్ ఏంటంటే దయాల దిబ్బాయాల కోట అంటారు ఆన్ ఐటల్స్ దివిల్స్ వర్క్ షాప్ ఐప్ నా ముందు కూర్చున్న వాళ్ళది ఎవరిది కూడా ఆ వర్క్ షాప్ కాదు అని నేను అనుకుంటున్నాను ఓకే ఐ రిపీట్ వన్స్ ఓన్లీ వన్ థింగ్ చదివితే వచ్చేది జ్ఞానం పరిశీలిస్తే వచ్చేది వివేకం ఆచరిస్తే వచ్చేది విజయం ఓకేనా ఈ చిన్న టెక్నిక్ అప్లై చేసి చూడండి అల్టిమేట్ గా ఈ రోజు మీరు కొన్ని మీ ప్రొఫెషన్ లో మీ కెరీర్లో సాటిస్ఫాక్షన్ లేదు అంటే బికాస్ ఈ మాత్రం కూడా మీరు చెయ్యట్లేదు కాబట్టి వెనుకబడి ఉన్నారు అంటాను నేను ఓకే ఇంత మహాద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ ముందరికి నిలబడే అదృష్టాన్ని కలిగించినందుకు అక్కడ కూర్చున్నా గురువు ఇక్కడ ఉండి దగ్గర ఉండి నువ్వు నడు నేను కూర్చున్నాను వెనకాన్ని సహకరించినటువంటి చదువుకుంటున్న రోజుల్లో ఎలా చదువుకోవాలో కూడా కనుక గురువులు నేర్పించి ఉంటే మనందరం బహుశా ఒకటో రెండో మూడో నాలుగో మెట్లు చాలా వేగంగా మనం పైకొచ్చుండేవాళ్ళు అన్నా కనిపిస్తూ ఉంటాం వి ఎక్స్ప్లెయిన్ ది కంటెంట్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ ది మెథడాలజీ సరే ఉపాధ్యాయ వృత్తిలోంచి వచ్చిన వాడిని ప్లస్ ఇలా ఈ స్టడీ స్కిల్స్ ఇలాంటివి ఏవో నేను లెక్చర్స్ ఇస్తుంటాను కాబట్టి చాలా జాగ్రత్తగా విన్నాను మనవాడు చెప్పింది బాగుంది ఉపయోగపడవలసిన అవసరం ఉంది కాకపోతే మీ బలహీనతలే మేమని అడ్డుకుంటూ ఉంటాయని చెప్పా కాబట్టి ఆ బలహీనతలను తొలగించుకుంటే ఆయన చెప్పింది మీకు తప్పకుండా ఉపయోగపడుతున్న నమ్మకం నాకు మరోసారి అభినందనలతో ఇప్పుడు నేనా వేణుగోపాల్ ఒకసారి కూడా డా రత్నాకర్ గారి పేరు వారి ఉపన్యాసం వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయస్తారు ఆయన పేర్లు వినలా ఆయన ఉపన్యాసాలు విన్లా కాబోన్లే రత్నాకర్ గారు అద్భుతంగా మాట్లాడతారు ఒక వాక్యంలో చెప్పాలని వారి ఏడు ఉపన్యాసాల సంకలనం కిందటి నెల కిందటి నెల మూడవ సాయిబాబా సంస్థ టీవీడి రూపంలో విడుదల చేయడం జరిగింది ఇది ఏడు గంట గంటల ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల శబ్దచిత్రం ఇది అంటే వాక్చిత్రం వినటానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం వారి మీద అభిమానంతో మంచి విషయాలు మంచి దళం చక్కగా అందరికీ అందాలనేటువంటి సద్భుతితో విత్రుడు వేణుగోపాల్ గారు కోరుకుని దీని మీద ముప్పై రూపాయల నుండి రూపాయలకే వారు ఇవ్వటానికి ఉన్నారు కావలసిన వాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత చంద్రగోపాల్ గారి దగ్గరికి తీసుకురావచ్చు రైట్ ఆరు గంటలకి మరో చోట ఓ కార్యక్రమానికి నేను నెహ్రూ గారు వెళ్లవలసిన అవసరం ఉంది ఆ కారణం చేత ఉండం వ్యవధిని ఎలా పంచుకుంటారో ఆ పంపకాల కార్యక్రమం నిర్వహించమని నెహ్రూ గారిని కోరుతున్నాను ఒక్కటే రిక్వెస్ట్ అండి నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తాను సమయపాలనంటే నాకు చాలా ఇష్టం నేను మూడు నిమిషాలు వేస్ట్ చేస్తే ఇక్కడ బతుకున్న వంద మందికి మూడు వందల నిమిషాలు ఈ దేశానికి నష్టం జరుగుతుందని నమ్మే మొట్టమొదటి వ్యక్తిని నేను సో సమయానుభవం వల్ల అతిథులను గౌరవించడం అనేది నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఈరోజు నేను మాట్లాడకుండా మార్తికిరణ్ గారిని మాట్లాడమంటాను ఎందుకంటే మీరు నిరుస్తాపడరు ఆయన చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు నేను ఎందుకంటే జనరల్గా నేను మైక్ పట్టుకుంటే కొంచెం ఉల్లాసం వస్తాయి సో ఇప్పుడు ఐదు నాలుగు ఇరవై కాబట్టి మార్తీకిరణ్ గారిని నాలుగు నలభై దాకా మాట్లాడితే జస్ట్ టెన్ మినిట్స్లో ఇవాళ మీకు ఒక చిన్న లైఫ్ టిప్ మాట్లాడేసి పేరు ముగిస్తాను ఓకేనా విల్ గో ఫర్ ఇట్ భారతికిరణ్ గారు అందరికీ నమస్కారం నా పేరు మారుతికిరణ్ దాదాపు మూడు గంటల నుంచి మీరందరూ అలాగే కూర్చొని తదేక దృష్టితో పెద్దవాళ్ళు చెబుతున్న మాటలన్నీ విన్నారు దీనివల్ల నాకు కూడా ఒక ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బంది మీకు కూడా కలకూడదని ఆశిస్తూ ఒక చిన్న సలహా ఇస్తున్నా కూర్చొని కూర్చొని కూర్చొని కూర్చొని బాగా సీట్ నెప్పిపెట్టింది అట్లాగే ఆనుకోని ఆనుకోని ఆనుకొని ఆ బ్యాక్ కూడాను కొంత హింసకు గురైంది ఈ శరీర హింస నుంచి మనల్ని మనం బాపుకోవడానికి కాస్త గట్టిగా మాట్లాడమని ఒక నిమిషం పాటు మీరు లేచి నిలబడి జస్ట్ బాడీని అటు ఇటు ఎక్సర్సైజ్ చేసుకొని హాయిగా బాడీ మూమెంట్స్ మీరు ఎలా ఇచ్చుకోవాలనుకుంటున్నారో అలా ఇబ్బంది ఏం ఎందుకంటే ఇంతసేపు కూర్చోవడం చాలా కష్టం పుట్టిగా కూర్చోవడం కాదే వినాయలు కూడా కూర్చోవద్దు కూర్చోవద్దు ఎవరు కూర్చోవద్దు హాయిగా మీ ఇష్టం చేతులు పైకి ఎత్తండి ఒళ్ళు విరుచుకోండి ఇబ్బంది ఏం లేదు నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కావాలి రక్త ప్రసరణ బాగా జరగాలి కండర వ్యవస్థ బాగా సాగాలి అలా అయినప్పుడు మాత్రమే మనం ఏదన్నా మాట్లాడుకుంటే మన మెదడుకు చేరుతుంది లేకపోతే జరదు ఇంకో ఇరవై సెకండ్లు ఉంది మీ ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట కోదరది వ్యవహారం 10 సెకండ్స్ గట్టిగా అరవచ్చు కూడా యా అని కూడా అరవచ్చు అరౌండ్ ఇబ్బంది ఫైవ్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ త్రీ టూ వన్ లైబ్రరీ అందుకని వద్దు థ్యాంక్ యూ కొంత రిలాక్సేషన్ మామూలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు అక్కడక్కడ వింటూ ఉంటాం కూడా అదేంటంటే ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారని వాళ్ళు ఎవరంటే తెలివైన వాళ్ళు తెలివి వాళ్ళు జనరల్గా అనుకునేది మానవాళిని రెండు భాగాలుగా విభసిస్తే కొంతమంది తెలివైన వారి కింద కొంతమంది తెలివి లేని వాళ్ళ కింద విభజించుకోవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచంలో అందరూ కూడాను తెలివైన వాళ్ళే తెలివి తక్కువ వాడు లేడు ఒక్క మానవులే కాదు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రాణి శ్వాసిస్తున్న ప్రాణి కూడా తెలివైనదే తెలివి తక్కువది అని మనం ముద్ర వేయడానికి అర్హులం కావు మరి ఎవరున్నారండి ఈ ప్రపంచంలో రెండు తరహా వ్యక్తులు మీ ఉద్దేశంలో ఎవరున్నారు అంటే నాకు ఒక మేధావి ఓ పుస్తకం ద్వారా చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచంలో రెండు తరహా వ్యక్తులు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఉత్సాహవంతులు ఉత్సాహం లేని వాళ్ళు అంతే ఉత్సాహం ఉంది కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు ఉత్సాహం ఉంది కాబట్టే ఇన్ని గంటలు ఇంతమంది చెప్పింది విన్నారు ఉత్సాహం ఉంది కాబట్టే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా వినబోతున్నారు ఉత్సాహం ఉంది కాబట్టే మేము చెప్పినవన్నీ కొన్ని జీర్ణించుకొని అమలుపరచడానికి ప్రయత్నం చేయబోతున్నారు ఉత్సాహమే కనుక లేకపోతే ఈ ప్రక్రియలు ఏమీ జరగవు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అదేంటంటే ఈరోజు మీకున్న మానసిక స్థాయి కానీ జ్ఞానస్థాయి కానీ ఆలోచన స్థాయి కానీ ఆర్థిక స్థాయి కానీ సామాజిక స్థాయి కానీ ఆధ్యాత్మిక స్థాయి కానీ ఇదంతా కూడాను జీవితంలో క్రోడీకరించుకొని పుణికిపుచ్చుకున్న ఉత్సాహం వల్లే సాధ్యమైంది అవునా ఒకటో తరగతి చదివారు అలా మెల్లమెల్లగా పదవ తరగతి చదివారు అలా మెల్లమెల్లగా ఇంటర్మీడియట్కి కోచి ఇంజనీరింగ్ పూర్చేసి ఉద్యోగాలు సంపాదించుకొని ఈ రోజు ఈమాత్రం నలుగురు చెప్తున్నది విని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు నలుగురు చేత ఔరా అనిపించుకుంటున్నారు ఇదంతా కూడాను మీలో ఉన్న డిగ్రీ ఆఫ్ ఉత్సాహం అంతే మీలో ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో మీరు ఆ స్థాయిలోనే ఉన్నారు ఇది పెంపొందించుకుంటారా ఇంకా బాగా ఎదుగుతారు ఇది పెంపొందించుకోలేదా ఉన్న స్థాయిలో ఉంటారు ఇంకా బాగా తగ్గించుకున్నారా ఇంకా బాగా తక్కువ స్థాయిలో ఉంటారు తెలుసో తెలియకో చిన్న వయసులో పెద్దవాళ్ళు మనకి చెప్పారో లేదో తెలియకుండా కొన్ని ప్రక్రియలు జరిగిపోయాయి కాలం మనల్ని అలా వీడ్ చేసింది టెన్త్ క్లాసులో ఆరుగురు టీచర్లు వచ్చి ఆరుగురు పీరియడ్ ఆరు పీరియడ్లు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనకున్న కొద్దిపాటి ఉత్సాహంతో విన్నాం ఆ కొద్దిపాటి మార్కులే తెచ్చుకున్నాం ఇదంతా కూడాను మనం చదువుతున్న వ్యవస్థలో మన ఉత్సాహాన్ని బట్టి నిలబడింది ఇంతే కదా ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి తెలియకుండా ఒక యాటిట్యూడ్ కింద మారిపోయింది మనం ఉత్సాహపు లెవెల్ని మనం ఒక చోట మేట వేసుకొని అంతే నిలబడిపోయాం ఒక చోట ఎక్కువైతున్నది ఒక చోట తక్కువైతున్నది అంతేగాని ఇది కావాలని అనుకున్నాను ఇది కాలేకపోయానే అని ఏనాడు అనుకోవట్లేదు మనం అసలు మనలో చాలా మంది చేసే పొరపాటు ఏంటి తెలుసా ఎక్కువ భాగం గతం గురించి ఆలోచిస్తాం లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ప్రస్తుతం గురించి ఆలోచించ ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్ పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్ ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్ సో రీడ్ అండ్ రైట్ వెల్ అదర్వైజ్ లైఫ్ బికమ్స్ ఎ టిష్యూ పేపర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి విన్నారా ఎప్పుడన్నా సైకాలజిస్ట్ ఆయన ఒకసారి ఇటువంటి సభలోనే ఒక ప్రయోగం చేయమన్నారు అందరినీ కూడా ఆ ప్రయోగం ఏంటంటే ఆయన ఒక ప్రశ్న ఇచ్చాడు అందరినీ కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినమన్నాడు ఆయన ఎలా మాట్లాడటం మొదలు పెట్టాడు ఒక ఇల్లుంది తెల్లవారుజామున ఆరు ఆరున్నర అయింది నిశ్శబ్దంగా ఉంది ఇల్లు యథాలాపంగా మీరు ఎప్పటిలాగానే మామూలుగా లేచి కూర్చున్నారు అలా లేచిన ఐదు నిమిషాల తర్వాత ఐదు ప్రక్రియలు జరుగుతున్నాయి అవేంటంటే ఒకేసారి జరుగుతున్నాయి ఐదు ప్రక్రియలు ఒకేసారి జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి కాలింగ్ బెల్లు మోగుతున్నది అంటే బజర్ వీని మోగుతుంది అదే సమయంలో టెలిఫోన్ మోగుతున్నది అదే సమయంలో ఉయ్యాల్లో పసిపాప ఏడుస్తున్నది మూడు ప్రక్రియలు అదే టైంలో సింకులో నీళ్లు పోతున్నాయి ఎప్పుడో రాత్రి మర్చిపోయినట్టున్నారు నీళ్లు పోతున్నాయి నాలుగు ప్రక్రియలు ఐదో ప్రక్రియ సన్నగా తుంపర మొదలైంది కష్టపడి ఉతుక్కున్న బట్టలు తడిసిపోయే ప్రమాదం ఉంది వీటన్నిటినీ మీరు గమనించారు ఈ ఐదు ప్రక్రియ నేను మళ్ళీ చెప్పను ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది మీరు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదట ఏ పనికి అటెండ్ అవుతారు ఆన్సర్ ఇవ్వద్దు ఎందుకంటే ఇది ఒక అరగంట ఈ ప్రక్రియ నేను మీలో మీరు అనుకోండి నేనైతే ఈ ప్రక్రియకి అటెండ్ అయిపోతాను అర్జెంటుగా పోయి సింకులో నీళ్ళు ఆపేస్తా ఐ ఉయ్యాల్లో ఉన్న పసిపాప ఏడుస్తుంది గవక్నెత్తుకుంటాను నానా నా సాయంత్రం మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఉంది బట్టలు తడిచిపోతే నాకు కష్టం దప్పక్కున పరిగెత్తి నేను మళ్ళీ బట్టలు తీసుకొచ్చుకొని ఇస్త్రీ చేసుకొని ఇంటర్వ్యూకి పోవాలి కాబట్టి ముందు వాటిపైన చూస్తాను నా నా నా నా ఎవడో ఫ్రెండ్ వచ్చి ఉంటాడు కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళి తలుపు తీస్తాను ఎందుకంటే బదర్మవుతున్నది లేదు నా అవసరం కోసం ఎవడో వచ్చినట్టు ఉన్నాడు అందువల్ల వాడు ఫోన్లో గోల పెడుతున్నాడు కాబట్టి ఫోన్ ఎత్తుకుంటాను ఏదైనా జరగచ్చు మీ ఆలోచనలు దీన్ని సెగ్మెంట్ ఫ్రాయిడ్ ఈ విధంగా విశ్లేషించాడు ఏ విధంగానంటే ఎవరైతే మొట్టమొదటిగా వెళ్ళి ఈ ప్రక్రియలన్నీ వదిలేసి అర్జెంటుగా పోయి ఆ బోల్ట్ తీసేసి తణుకు తీసి ఆ వ్యక్తి ఎవరా అని చూడాలా అని అనుకున్న యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే సంసారాన్ని పక్కన పెట్టి మానవతిని పక్కన పెట్టి జీవనాధారమైన నీటిని కూడా పక్కన పెట్టి బయట ప్రపంచానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకుంటాట ఫ్రెండ్స్ ఫ్రెండ్సేవాడి జీవితం నెంబర్ టూ మీరు ఆలోచించుకోండి మీలో యాటిట్యూడ్ ఎలా ఉంటున్న ఇది గొప్ప పరీక్ష నెంబర్ టూ ఫోన్ మోగుతున్నది నైంటీ మీకు మీరు ప్రశ్న వేసుకోండి మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి రోజుకి ఇరవై కాల్స్ వస్తాయి నెలకి మినిమం ఆరు కాల్స్ వస్తాయి ఏడు వేల రెండు వందల కాల్స్ సంవత్సరానికి మినిమం వస్తాయి ఎప్పుడన్నా మీరు విశ్లేషించుంటే మీకు అర్థమయ్యేది ఒకటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని లాభించడానికి వచ్చే కాల్సే విశ్లేషించుకోండి ఇప్పటి సరే ఈ రోజు నుంచైనా ఓ పేపర్ పెట్టుకోండి ఇవాళ పది కాల్స్ వచ్చాయి ఎవడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు వాడు అవసరం కోసం చేస్తున్నాడా లేకపోతే పుణ్యానికి నీకు ఏదో హెల్ప్ చేయాలనుకుని అరే నా దగ్గర ఇది ఉందిరా రారా అంటా నీకు చేస్తున్నాడా మీరు ఆలోచించుకోండి అందువల్ల సెల్ ఫోన్ మోగంగానే గబక్కునే తక్కర్లేదు చాలా మంది చెప్తూ ఉంటారు అదొక పెద్ద టైం వేస్ట్ నెక్స్ట్ ఇటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటంటే వీడెప్పుడు కూడా టైం వేస్ట్లో మునిగిపోతాడు తెలియకుండా ఒక బలహీనతకు గురై అతని సమయాన్ని అతని ధనాన్ని వృధా చేసుకుంటాడు ఈ వ్యక్తి అంటే అధమాధముడు అన్నమాట నెక్స్ట్ ఉయ్యాల్లో పసిపాప ఏడుస్తున్నది ప్రపంచంతో నాకేమిటి ఆ పసిపిల్ల ఎందుకు ఏడుస్తున్నదో అని లేచి ఎత్తుకొని ముద్దాడి ఆ ఏడుపాపే ప్రయత్నం చేస్తాడు ఇటువంటి వ్యక్తికి హ్యూమన్ రిలేషన్స్ మీద మక్కువ ఎక్కువ కుటుంబం అంటే గౌరవం ఎక్కువ నా సంసారము నా భార్య నా పిల్లలు వీటి మీద ఎక్కువ ఆలోచనలుంటాయి ఇతనికి బయట తిరుగుళ్ళు తగ్గించే అవకాశం కూడా ఎక్కువ ఉంది నెక్స్ట్ సింకులో నీళ్లు ఇదంతా కాదు కానీ ముందు అర్జెంటుగా పోయి సింక్ ఆపేస్తాం ఎప్పటి నుంచి కారిపోతున్నాయో ఏమిటో నీళ్లు నీళ్లు వృధా కాకూడదు ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ సింపుల్గా వాక్యలో చెప్పి ముగిస్తాను ఈ నీళ్లు వృధా కాకూడదని చెప్పేసి ఎప్పుడైతే వాడు అర్జెంటుగా పరిగెత్తి ఆ ట్యాప్ను కట్టేసి ఆ నీళ్లని ఎప్పుడైతే రక్షించాడో వాడెప్పుడు కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆచి తూచి ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టడంలో కూడా నువ్వు రూపాయలు ఇస్తే యాభై రూపాయల వస్తువులు ఏ విధంగా దొరుకుతాయి అన్న పద్ధతిలోనే వాడు ఖర్చు పెడతాడు డబ్బు విలువ బాగా తెలిసిన వాడు వాడు నీటికినూ దీనికి చాలా సంబంధం ఉంది తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు అంటుంటారు ఏంటర నీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెడతాడు ఇంకా మిగిలిపోయింది ఏంటి బయట బట్టలు తడిసిపోయే ప్రమాదం ఉంది అర్జెంటుగా తెచ్చుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతావు ఈ వ్యక్తికి తన పని మీద తన సామర్థ్యం మీద గట్టినమ్మకం ఉంది ఇతను ఎటువంటి ఇతనే చెట్టు ఇతనే ఆకులు కోసుకొని ఇతనే ఇస్తరి కుట్టుకొని ఇతనే కష్టపడి సంపాదించి భోజనం ప్రిపేర్ చేసుకొని ఆకులో పెట్టుకొని తినేసి ఆకుని బయటపడేసే అంటే ఏంటి అంతా సెల్ఫే కష్టపడి పైకి రావాలనుకున్న వ్యక్తి యొక్క మనస్తత్వం అనమాట అది నేను చెప్పింది కాదు మిత్రులారా సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పాడు అంటే మనుషుల యొక్క అంతరాళాలలోకి పోయి పరకాయ ప్రవేశం చేసి చెప్తున్న ఒక గొప్ప వాస్తవం నేను చదివింది మీ ముందుకు చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఒక్కసారి మీకు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నారు పాతికేళ్ల వయసులో ఉన్నారు నలభై ఏళ్ళ వయసులో ఉన్నారు ఎప్పటికైనా మన మార్గ తప్పదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి విజులైజ్ చేసుకోండి నిజంగా మనం ఏ మానసిక స్థాయిలో ఉన్నామనేది మీరు ఎప్పుడైనా గమనించారా మేధావుల్ని మన చుట్టుపక్కల ఉన్న మేధావుల్ని మీరు గమనించండి వారు ఎప్పుడూ కూడా ఒక విధమైన ఇంప్రెషన్ని ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఈ దేశానికి క్రియేట్ చేస్తూ ఉంటారు ఒక మేధావి పేరు మీరు చెప్పండి మహాత్మాగాంధీ కొల్లాయిగుడ్డ మాత్రమే కొట్టుకుంటాడు పైన చొక్కా ఉండదు కానీ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి అదే పద్ధతిలో హాజరయ్యాడు ఎవరేమనుకుంటే నాకేం నా దేశం కోసం నేను చేయవలసి చేస్తాను నా వేశ వేషభాషలు నాకు ముఖ్యం కావు అతను ఒడికిన నూలుతోనే కట్టుకున్న బట్టతోనే ప్రపంచ జైత్రయాత్ర కొనసాగించి ఈరోజు ప్రపంచంలోనే తలమానికంగా అందరి చేత అవురా అనిపించుకున్న గొప్ప మేధావి జాతిపిత అయ్యాడు తీసుకోండి వేషంలోనూ ఎప్పుడు కూడాను వాళ్ళ యొక్క ఒక ముద్ర వేస్తారు జవహర్లాల్ నెహ్రూ తీసుకోండి ఇప్పటికే అంటారు నెహ్రూ గారి కోటు అని ఆ కోర్టు తప్ప వేరే కోర్టు ఆయన వేయలే అక్కడ ఫోటోలు కూడా దొరకవు సుక్క రామయ్య గారు తీసుకోండి ఈ స్త్రీ బాగా ఉతికిన నూలు లాల్చి అలాగే వెళ్ళిపోతుంటాడు పెద్ద మనిషి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బ్రాండ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్ ఈరోజు మనం ఉన్నాం ఒకరోజు జీన్స్ వేస్తాం ఒకరోజు టెరీకాట్ వేస్తాం ఒకరోజు ఇంకోటి వేస్తాం ఇదంతా కాదు నేను చెప్పేది మనందరం కూడా పొద్దున్నే ఒక్క టైంకి లేవగలుగుతున్నామా నాలుగున్నరకు లేవాలి నాలుగున్నరకే లేవాలి జీవితాంతం లేచామా లేవల ఆ రోజు రాత్రి సరిగా తినకుండా కొంచెం ఆకలితో పడుకుంటే అరింటికి లేస్తాం లేదు మ్యారేజీకి వెళ్ళాం బిర్యానీ తిన్నాం చికెన్ తిన్నాం పన్ను పడుకున్నాం ఏనిమిది ఇంటికి లేస్తాం ఒక్క క్రమశిక్షణ ఒక్క క్రమ శిక్షణ మీరు ఎవరినైనా తీసుకోండి రాజకీయ నాయకులని పేర్లు ఉదాహరించక్కర్లా మంది ఇక్కడ పొలిటికల్ ఉపన్యాసాలు కాదు కాబట్టి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి లేకపోతే ఆయన ఉన్నాడు కదా కాబోయే ప్రధానమంత్రి ఎవరు మోడీ వీళ్ళు చూడండి వీళ్ళకి రెండు విషయాల్లో బాగా కంట్రోల్ ఉంది వాళ్ళందరూ కూడాను ఉదయాన్నే లేచే వ్యక్తులు అబ్రహం లింకన్ కూడా మహాత్మా గాంధీ కూడా వీళ్ళందరిలో ఉన్న ముఖ్యమైన రెండు క్వాలిటీస్ వాళ్ళు ఉదయాన్నే లేస్తారు సూర్యుడి కంటే ముందు లేస్తారు మంచం మీద ఉండగా ఏనాడు వాళ్ళు సూర్యుడిని చూడలేదు వాళ్ళకి తెలిసినంతవరకు నిద్రని అధిగమించి ప్రకృతితో పాటు మనం లేవగలిగితే పంచభూతాలతో నిర్మితమైన మనం కూడాను ప్రకృతితో సహకరిస్తే ప్రకృతి మనకు సహకరిస్తాం గుర్తుపెట్టు మీరేమీ చేయొద్దు నాలుగున్నరకు లేవాలి సంవత్సరం పాటు లేవక్కర్లే నెల రోజుల పాటు లేవక్కర్లే కరెక్ట్గా టైంకి కరెక్ట్గా టైంకి ఇరవై ఒక్క పాటు లేవాలి ఇరవై ఒక్క రోజులు ఎందుకంటే మళ్ళీ ఒక అరగంట ఉపన్యాసం అది స్పిరిచువల్గా పోతే ప్రూఫ్ చేస్తాను నేను ఇరవై ఒక రోజులు ఎందుకు సరే అంటే ఉంది ఆ ఇరవై రోజులు మునులు ఋషులు వేదాలు చెప్పారు కాబట్టి మిత్రులారని నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మేధావులు అన్నబడేవాళ్ళు నలుగురికి అన్నం పెడుతున్న వాళ్ళు సమాజ సేవ చేస్తున్నవాళ్ళు అతి సామాన్యులని ప్రభావితం చేస్తున్న వాళ్ళు కూడా రెండే రెండు పద్ధతులని కంపల్సరీగా పాటిస్తున్నారు ఒకటి ఉదయాన్నే లేవటం రెండు ఆహారం మీద వాళ్ళకి మంచి పట్టుంది మీరు ఎన్ని పెట్టండి వాళ్ళకి కావాల్సిన హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటారు అంతే ఏడు ఏడున్నరకల్లా అయిపోవాలి లేకపోతే ఎనిమిదింటికి వాళ్ళు ఒక టైం పెట్టుకుంటారు దాని తర్వాత ఒకటి ఒకటిన్నరకి మళ్ళీ లంచ్ కావాలి దాని తర్వాత మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ భోజనం కావాలి టెన్ కల్లా పడుకోవాలి మళ్ళీ నాలుగున్నరకి లేవాలి సూర్య సూర్యచంద్రాదులు గతి తప్పవచ్చేమో కాని వాళ్లల్లో మటుకది ఉండాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు ఆహారం మీద పట్టుకోల్పోతారో ఆహారం మీద మీరు ఎప్పుడైతే పట్టుకోల్పోతారో శరీరం మీద పట్టుకోల్పోతారు శరీరం మీద ఎప్పుడైతే మీరు పట్టుకోల్పోయారో మనస్సు మీద పట్టుకోల్పోతారు రోజు చేసే పనులలో ఏ పని కూడాను ఓ టైం ప్రకారం జరగదు ఎప్పుడైతే మనస్సు మీద మీరు పట్టుకోల్పోతారో ఆలోచనల మీద పట్టుకోల్పోతారు ఆలోచనల మీద పట్టుకోల్పోయారంటే మీ పనులు ఏమీ జరగవు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి వేదాలు ఉపనిషత్తులు చెప్పింది ఒకటే ఆహారాన్ని మార్చుకోండి మీరు మనసును మార్చుకోవచ్చు మనసు అంటే లేదు యాటిట్యూడ్ మనం ఏదో కొత్తగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో యాటిట్యూడ్ అనే ఒక పదాన్ని తీసుకున్నాం యాటిట్యూడ్ అంటే ఏమీ లేదు మీ మనస్సే మీ ధర్మం ఉప్పు ధర్మం ఏంటి ఉప్పగా ఉండవలే మామిడి ధర్మం ఏంటి తీయగా ఉండవలే మనిషి ధర్మం ఏంటి మంచిగా ఉండి నలుగురికి సహాయం చేయవలే ఎలా మంచిగా ఉండాలి ఎలా డబ్బులు సంపాదించాలి అలా సహాయం చేయాలని మీ ధర్మం అది మనం ధర్మాన్ని పాటిస్తున్నామా లేదనే తర్వాత మామిడిపళ్ళ సీజన్ బాగా ఉంది నేను ఆ దిల్షనగర్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళా ఆరున్నర కల్లా వెళ్ళా లారీలు దిగుతాయి అప్పుడు చాలా చౌకలో దొరుకుతాయి ప్రాక్టికల్గా నాలుగు రోజుల క్రితం జరిగింది నేను చెప్తాను అంటే ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ గురించి ఎందుకంటే మీరు ఎవరినైనా పలకరించండి పరికించండి పరిశీలించండి ఆ మనిషిలో ఉన్న యాటిట్యూడ్ బయటకు వస్తుంది అంటే వీడి యాటిట్యూడ్ ఏమిటో గమనిద్దాము అన్న ఆలోచన చేస్తేనే మీకు అది దొరుకుతుంది లేకపోతే దొరకదు యాటిట్యూడ్ మీకు రూట్ మార్కెట్కి వెళ్ళాను నారింటికి కార్ వేసుకోవాలి లారీలు దిగాయి బేరం చేశాను నాలుగు రూపాయలకి వాడు పెద్ద పొట్టిచ్చేస్తాను అన్నాడు బేరం చేశాను ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా ఒక గ్లాసు నీళ్లు తాగి ఒక టాబ్లెట్ వేసుకున్నాడు నేను వెంటనే అడిగా ఏంటి టాబ్లెట్లు వేసుకుంటున్నామని సార్ ఇరవై ఏళ్ళ బట్టి నేను సార్ ట్యాబ్లెట్ వేసుకోవాలి సార్ నేను ఎందుకంటే కాసేపట్లో టిఫిన్ చేయబోతున్నాను అదేంటే మామిడిపళ్ళ వ్యాపారం కదా అంటే అల్లా మీద వట్టేసి చెప్తున్నాను సార్ పదిహేను ఏళ్ళ బట్టి మామిడిపండు తినలేదు సార్ అన్నమని నా అభిప్రాయం కానీ ఆయన చెప్పిన గడు నెహ్రూ ఆపంగా నాకు ఎందుకంటే సో ఆయన్ని అడిగే నేను వాట్ ఈస్ దిస్ అని సరే చేసేది మామిడి పళ్ళ వ్యాపారం మామిడి పండు తింటే నాకు మళ్ళీ షుగర్ పెరిగిపోతుంది కానీ ఇదే నా జీవనాధారం దీంతోనే భార్య బిడ్డలను బతికిస్తున్నా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసా రెండేళ్లు కట్టుకున్నాను సార్ ఐఎమ్ హ్యాపీ సార్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి నేను మొన్న నేను ఈ మధ్య చదివా అమితాబ్ బచ్చన్ గురించి మీరు చదివే ఉంటారు కౌన్ బినయ కరోడ్పతి అది తర్వాత ఆ ప్రయోగాన్ని ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఆయనదే నిలబడింది ఆయన వాక్ కానీ ఆయన వదిలే పదజాలం కానీ ఆయన చూసే చూపులు కానీ ఆయన నవ్వే నవ్వు కానీ వాహ్ మద్రాసులో అదే బాంబేలో ఆ టైం వచ్చేటప్పటికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా శుభ్రంగా ఇంటికి వెళ్ళేసి కవనబర్ దగ్గర చూస్తాడు ఎవడుండేవాడు కదా వీడికి డ్యూటీ కూడా ఉండేది కదా పరిగెత్తిపోయాడు అయితే పదిన్నర పది దాకా చేయాలి బాంబే నగరాల్లో అయితే ఆ విధంగా అలరించాడు మొన్న నేను చదివిన ఒక గొప్ప వాస్తవం చెప్పనా అమితాబ్ బచ్చన్ గారు గుంటే ఇంట్లో ఉంటట లేకపోతే కెమెరా ముందు కానీ స్టూడియోలో కానీ ఉంటట ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా హీఈ్ ఎ రిజెక్టెడ్ పర్సనాలిటీ నీ టోన్ పనికిరాదు నీ పర్సనాలిటీ పనికిరాదు నీ ఫేస్ కూడా పనికిరాదు పోవా నువ్వు సినిమాలోకి ఏం పనికి వస్తావు ఇంట్లో ఎందుకుంటాడంటే స్క్రిప్ట్ చదువుకుంటూ ఉంటాడట ఒక్కడే ఆ రూమ్లో డైలాగ్ వేసుకుంటూ ఉంటాట ఒక్కోసారి నవ్వుతూ ఉంటాట డైలాగ్ పలికినప్పుడు ఎందుకంటే ఆ సినిమాలో జీవించాలి లేకపోతే మళ్ళీ కెమెరా ముందు ఉంటాడు ఇంతే ఆయనకు తెలిసిన ఇట్స్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్ ఏ మేధావి జీవితానైనా పరికించండి ఒక ముద్ర వేశారు వాళ్ళు అంతే ఎవరు అబ్రహం లింకర్ అని ఒక అమ్మాయి అందిట మీరు గడ్డం పెంచుకుంటే భలే ఉన్నారండి గడ్డం అడుగు తీయమాకండి అప్పటి నుంచి ఆయన గడ్డం పెంచుకునే ఉన్నాడు గ్రేట్ మ్యాన్ అవకాశం వచ్చినప్పుడు అబ్రహం లింకర్ గురించి వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడి మిమ్మల్ని అల్లరిస్తా చివరిగా ఒకటి సార్ మా యాటిట్యూడ్ మారాలంటే ఏం చేయాలి ఎంతోమంది వక్తలకి ఈ అవకాశం ఇస్తే చాలా రకాలుగా చెప్తారు చాలా రకాలుగా చెప్తారు కానీ నేను సింపుల్గా చెబుతాను ఒక వంద రూపాయలు ఖర్చు ఈ మాట మీరు మర్చిపోవద్దు ఈ మాట మీరు మర్చిపోవద్దు ఎందుకంటే నేను చెప్పిన ప్రయోగం కనుక మీరు చేసి మీరు నన్ను మర్చిపోరని ఘంటాపదంగా చెబుతున్నా ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీకు తెలియకుండా మీరు సైలెంట్ అవుతారు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి తప్పకుండా పెరుగుతాయి ఏంటి చెప్పనా ఎందుకంటే చెప్పి ముగిస్తున్నాను కాదు చెప్తున్నా బాగా ప్రభావితం నేను ఉమర్ ముఖ్తార్ అనే ఒక సినిమా ఉంది ఉమార్ ముఖ్తార్ ఓఎంఏఆర్ ఎంయుహెచ్ఏఆర్ ఉమార్ ముఖ్తార్ యాన్థోనీ క్వీన్ అని సీనియర్ యాక్టర్ దాంట్లో యాక్ట్ చేశాడు మూడు గంటల సీడీ రాత్రి పదింటికి లైట్లన్నీ ఆపేసుకొని నైట్ బల్బు పెట్టుకొని సెల్ కూడా ఆపేసి తలుపులన్నీ వేసుకొని నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అవసరమైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ పిక్చర్ వేసుకొని చూడండి ఒక స్టేజ్లో భయపడతారు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మిమ్మల్ని ఆత్మస్థైర్యం వైపు నడిపిస్తుంది ఆ మూడు గంటల తర్వాత మీరేమనుకుంటారు కదసా యాస్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ మీరు తప్పకుండా అనుకుంటారు అంటే మీరు మారోరు కాబట్టి మేము సార్ అని మీరు అనొచ్చు నేను చెప్తున్నాను కదా మారుతీకారు అని చెప్తున్నాడు అంతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు నన్ను మెచ్చుకుంటారు కదా లేకపోతే పనికిరాని పిక్చర్ చెప్పాడు ఉమర్ ముతార్ ఓఎంఏఆర్ ఎంయుటి హెచ్ఏర్ ఉమర్ ముతార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంథోనిక్ పీన్ ఒకటే దాని గురించి కాన్సెప్ట్ చెప్తాను లిబియా అండ్ ఇటలీ లిబియా చాలా చిన్న ముస్లిం దేశం భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న దేశం ఎక్కడా కాంక్రీటుతో నిర్మించబడిన ఇళ్ళు లేవు అక్కడ కానీ ఇటలీ గొప్ప మహానగరం శక్తివంతమైనది వాళ్ళ దగ్గర మిషన్ గాన్స్ వీళ్ళ దగ్గర అంతా కూడాను చెక్క తుపాకులు కానీ ఒక ఇరవై ఏళ్ల పాటు లిబియా అనే దేశం ఉమర్ ముఖ్తార్ అనే ఒక స్కూల్ టీచర్ ఆధ్వర్యంలో నేతృత్వంలో ఇటలీని గడగడగడగడలాడించి ఆంగ్లేయులని గడగడలాడించడానికి నూట యాభై కానీ ఇరవై ఏళ్ళు గడగళ్ళడించింది పిక్చర్ ఎండింగ్ ఏమిటనేది నేను చెప్పను దయచేసి వంద రూపాయలు ఖర్చయినా పర్వాలేదు కొనుక్కోవడం ఒక వ్యక్తు ఒక విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ప్రత్యేకంగా దాని గురించి నెల రోజులైనా వెయిట్ కొన్న తర్వాత నేను కాదన్నా రెండు నెలలు వెయిట్ కానీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి అన్డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్లో త్రీ అవర్స్ మంచి మ్యూజిక్ సిస్టంలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ సినిమా చూడండి చివరి చివరి చివరికి సినిమా అయిపోయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కన్నీళ్లు కార్చవచ్చు మీలో అంతర్మథనం జరగవచ్చు పిడికిళ్లు బిగుసుకోవచ్చు జీవితంలో చాలా వేస్ట్ అయింది నాకు ఇంతకాలం నేను అన్ప్రిన్సిపల్డ్గా బతికాను ఇలా బతికితే లాభం లేదు బతికితే ఉమర్మక్తర్ లాగా బతకాలి అని అనిపిస్తుంది ఎప్పుడన్నా మీకు కష్టం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని గుర్తుకు తెచ్చుకోండి మీలో మీకు తెలియకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు ఫేస్ చేస్తారు ఉద్యోగం తెచ్చుకుంటారు ఏ కష్టమైనా అధిగమిస్తారు ఇది మారుతికరణి చెప్తున్న మాట కుమార్ ముక్త ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాన్ని ఇక్కడ నేను ఊటంకించాలని ఈరోజు చెప్పాను ఈరోజు ఐ కెన్ కాలిటైస్ అడ్డే నా జీవితంలో ఈ అద్భుతమైన రోజు మీరు చేస్తారా లేదన్న తర్వాత చెప్పాను కదా నాకు చాలు ఒక మంచి సందేశాన్ని నేను యువ భారతీయులకు నేను అందించాను చాలా విషయాలున్నాయి టైం అయిపోతున్నది కాబట్టి ఆపేస్తున్నాను క్షమించాలి థ్యాంక్ ఆపాత మాధురమైనటువంటి చెరుకుగడ అక్కడ రుచి చూసినా ఇక్కడ రుచి చూసినా తీయగానే ఉంటుంది అలా బాగా చదివేవాళ్లు సంపాదించుకున్నటువంటి ప్రావీణ్యత సరే ఇప్పుడు మనకున్న వ్యవధి ఒక నాగారం ప్రకారం పది నిమిషాలు అక్కడ ఉన్నదాని ప్రకారం ఒక ఐదు నిమిషాలు ఈ నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో ఉన్న श्रीकृष्णदेवराय आंध्र भाषा निलय भारती निर्वहिते कार्यक्रम मोर पद्धति उवच्छ नागव आदिवार विद्यानगर निव रोड शिडी साइबाबा संस्था सय्यद रफी गारी उपन्यास जूल नोट आदिवार मैं कल अवकाश మామూలుగా అయితే ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగాని మన ఎక్కువగారు ఎప్పుడు చెప్తుంటారు సమయానికి ప్రారంభించి సమయానికి ముగించే అలవాటు చేసుకుందాం సార్ అని ప్రయత్నం చేస్తున్నాం మీరు సహకరించడం మీదే ఆధారపడి ఉంటుంది మరి మనం ముగిద్దామంటారా మీరేమారా క్షమించండి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ 94910 63089 94910 63089 జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ మీ ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా ఒక అన్నయ్యలాగా మీకు సలహా ఇస్తున్నాను చూడండి అద్భుతంగా ఉంటుంది 94910 63089 నైన్ <laughs> వన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి ఓకే మాట్లాడదాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందామా ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి మూడు నిమిషాలు టైం మిగిలింది అనగా ఒక వంద ఎనభై సెకండ్స్ చిన్న కాన్సెప్ట్ మనిషి ప్రయత్నించకుండా మనిషికి తెలియకుండా మనిషికి ఆసక్తి లేకుండా మనిషిలో ప్రవేశించి తన శక్తిని నిరూపించుకుని నిరంతరం నేనున్నా నీకు ఏం కాదులే అని భరోసా ఇచ్చే ఒక గొప్ప లక్షణమే నిర్లక్ష్యం ఏం చెయ్యాలన్నా అభివృద్ది సాధించాలన్నా నీకేం బెంగలేదు నేనున్నా అని చెప్తుంది మనతో పాటే ఉంటుంది మనలోనే నీళ్లలాగా ప్రవహిస్తుంది అదే నిర్లక్ష్యం ఎవరు మనకి నేర్పరు ఎవరు దానికి ట్రైనింగ్ ఇవ్వరు ఎవరు పరీక్షలు నిర్వహించరు ఎవరు నువ్వు ఉత్తీర్ణుడు అయ్యేవని చెప్పరు కానీ మనకి మనమే నిర్ణయించుకుంటాం మనం పాస్ అయిపోయాం మనం అందులో సఫలీకృతం అయిపోయాం నిర్లక్ష్యం పొందడంలో విజయం సాధించాం అది గటింగ్ మీ సో దిస్ విల్ బి మై టాపిక్ ఇన్ ద నెక్స్ట్ మంత్ నిర్లక్ష్యం దాని పునాది దాని లక్షణాలు దాని అవరోధాలు ఇది ఇట్ ఓకే రెండో మనిషి గుండే గొప్ప లక్షణం ఈర్ష నీకు తెలియక నీలో ప్రవేశించి ఇతరుల మీద నువ్వు పడే ఒక భావనే ఈర్ష నువ్వు మనిషి మీద పడుతున్నావా ఈర్ష మనిషి అభివృద్ధి మీద పడుతున్నావా నీకు తెలిసిన మనిషి మీద అభివృద్ధి గురించి నువ్వు ఈర్ష పడుతున్నావంటే నువ్వు పడుతున్న ఈర్ష అభివృద్ధి మీద అభివృద్ధి మీద ఈర్షపడే నువ్వు ఏ రోజైనా అభివృద్ది చెందగలవా అరగటింగ్ మీ తప్పట్లు కొట్టలేదు సో నెక్స్ట్ మంత్ మనం మాట్లాడుకునే రెండు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఒకటి తప్పట్లెందుకు నిర్లక్ష్యం వీడికే ఎందుకు కొట్టాలన్న ఈర్ష ఆల్ ది బెస్ట్ ఈరోజు ఒకటి నా రిక్వెస్ట్ అండి మీరు ఎవరు మాట్లాడుతానే నాకు చాలా ఇష్టం నేను ఇక్కడ మాట్లాడాలని కాదు మీరు అందరూ కోరిక కానీ ఒక్కటే రిక్వెస్ట్ అండి ఎవరు ఇక్కడికి మీకు తెలుసు దయచేసి ముందు నాకు చెప్పండి ఒకవేళ నాకు చెప్పుకోవడానికి మీకు ఏమైనా అవరోధం బాధ కష్టం అనిపిస్తే కనీసం విశ్వనాథం గారికి చెప్పండి సార్ మేము వస్తున్నాము అక్కడ మేము పది నిమిషాలు మాట్లాడుతాము ఇక్కడికి వచ్చాక నాకు చీట్లు ఇచ్చి మాట్లాడతానని నా కేసు చూసి మాట్లాడతానంటే నేనేం చేయలేను ఏ సమస్య అయినా కుప్ప కూలిపోయినా ఏ కుటుంబమైనా నాశనం అయిపోయినా ఏ దేశమైనా అభివృద్ది చెందకపోయినా మొట్టమొదటి కారణం నో పంక్చువాలిటీ సమయానికి ప్రారంభిద్దాం సమయానికి ముగిద్దాం ఇస్ ఇట్ ఓకే నావ్ టుడే సెషన్ ఈస్ ఓవర్ ఒక్క నిమిషం నాన్న రవీంద్ర కాగితాలిక్కడి మీకు గుర్తుండటం కోసం వెనకాల చక్కని సూక్తులున్నాయి తలా ఓ కాగితం తీసుకుని వెళ్లమని ప్రార్థన నాన్న ఎవరో పంచండి థ్యాంక్ యూ మళ్లీ కలుద్దాం